ఎనభై ఎనిమిది ఆత్మజ్ఞానమనడి అగ్నిచేత కాలిన తత్వవేత్త తనువు తప్పకుండా భూసమాధి చేసి పూజింపవలె నరులు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములోని బ్రహ్మనాడి యొక్క ఏడు ద్వారముల ద్వారా మరియు గ్రంథుల యొక్క ఏడు ద్వారముల ద్వారా శరీరమును పాలించు ఓ ఆత్మ వినుము యోగము చేసి జ్ఞానాగ్నిని సంపాదించి జ్ఞానాగ్నిచే శరీరములోని కర్మలను కాల్చివేసిన తత్వవేత్త అనగా యోగి మరణించిన తరువాత ఆయన శరీరమును భూస్థాపితము చేసి మానవులు పూజింపవలయును విశేషార్థము యోగులు జ్ఞానాగ్ని సంపన్నులై ఉందురు అటువంటి యోగులు బ్రతికి ఉన్నప్పుడు వారి నుండి జ్ఞానాగ్ని కిరణములు బయటికి వచ్చుచుండును గొప్ప యోగులైన ఎడల వారి నుండియే కాక వారి యొక్క చిత్రపటముల నుండి కూడా శక్తికిరణములు వచ్చుచుండును అటువంటి వారు మరణించిన వెంటనే వారి పటము నుండి కిరణములు వచ్చుట నిలిచిపోవును ఇంకనూ గొప్ప యోగులైన ఎడల వారి మరణానంతరము వారి పటము నుండి వారి శరీరమును స్థాపితము చేసిన స్థలము నుండి కిరణములు కొంతకాలము వరకు వచ్చుచుండును యోగుల గొప్పదనమును బట్టి చనిపోయిన తరువాత కిరణములు వచ్చు కాలముండును మన చరిత్రలో వంద సంవత్సరముల వరకు వారి సమాధుల నుండి శక్తి బయటకు వచ్చిన యోగులున్నారు జ్ఞానము అనేది అగ్ని సంపాదించిన యోగుల శరీరములను భూసమాధి చేసి పూజించుచుండిన అక్కడి నుండి ఆత్మకిరణములు బయలుదేరి వచ్చుచుండును కాబట్టి పూజించువారి కర్మలు కూడా కాలిపోవును ప్రత్యక్ష సాక్ష్యముగా దేశములో కొన్ని సమాధుల వద్ద కర్మల నివారణ ఇప్పటికీ జరుగుచున్నది